రియల్లీ మీరు ఆలోచించండి మీరు ఓ బ్యాంకులోంచి తీసి ఇంకో చోట పెడతారు అంతే కదా అక్కడి నుంచి తీసి ఇక్కడి నుంచి అటు పిల్లి పిల్లల్ని తిప్పినట్టుగా ఈ బ్యాంకులోంచి లక్ష రూపాయలు తీసి చెక్కు రాసి ఇన్సూరెన్స్ కంపెనీ వాడి దగ్గర పెడతారు మా పేరుగా ఎవడైతేనే ఏదైనా కొట్టుకున్న వీ డబ్బు అవి వీ డబ్బులు అది వాళ్ళు పుచ్చేసుకుంటున్నారు ఇన్సూరెన్స్ కంపెనీ వాడి దగ్గర నుంచి బ్యాంకు వాడి దగ్గరికి బ్యాంక్ వాడి దగ్గర నుంచి చిట్ ఫండ్ వాడి దగ్గరికి అలా తిరుగుతూ ఉంటుంది అది మీది కాదు వాడిది కాదు వాడి దగ్గర నుంచి ఇంకో చూడకపోతుంది డబ్బు మీరు చూడలేదా ఈ రూపాయి నోట్లు వంద రూపాయల కాగితాలు ఏమవుతాయో స్థిరంగా ఉంటాయా ఒకడి దగ్గర అలా అలా తింటూ ధనం స్వభావం అది ఎవరికి చెల్లినది కాదు జనులు ఉరికే ఊహించుకుంటూ ఉంటారు ఇజిన్ చేస్తూ ఉంటారు ఎనివే మరి నమ్మ చెప్పడానికి కొంచెం విడ్డూరంగా ఉండొచ్చు వినడానికి మరీ విడ్డూరంగా ఉండొచ్చు బట్ దట్ ఈస్ హౌల్ ఇట్ ఈస్ ద పాయింట్ ఈజ్ మీరు నేను ఏ దుఃఖమును అనుభవిస్తున్నానని అనుకుంటున్నారో ఆ దుఃఖముతో మీకు సంబంధము లేదు అది యథార్థం హౌ టు నో ఇట్ ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే సంసర్గానుపపత్తే జ్ఞేయన జ్ఞాతు సంసర్గానుపపత్తే క్షేత్రజ్ఞునికి క్షేత్రధర్మమైన సుఖ దుఃఖాదులతోటి సంసర్గము లే సంభవము కాదు ఉపపత్తి అంటే సంభవము అనుపపత్తి అంటే అసంభవము క్షత్రజ్ఞులకు క్షేత్రముతోటి క్షేత్రధర్మంతో సంసర్గము అసంభవము అంటే ఏవండి మరి మాకు దుఃఖం అనుభవానికి వస్తోంది కదా ఎప్పటికీ అదే సమస్య దుఃఖం అనుభవానికి వస్తుంది కదా అంటే నీకు దుఃఖమును కలిగించిన అంశం ఏది దానిని నువ్వు వాచ్ చేయి వాచ్ చేయిట్ మీరు వాచ్ చేయటానికి సిద్ధంగా లేకపోతే నేను పాఠం చెప్పేది లేదు మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది మిమ్మల్ని పరీక్ష అంటారు పరీక్ష లోకా కర్మకృత మీరు పరీక్ష చేయాల్సి లోకం ఉంటే అనుభవము పరీక్ష చేయాల్సి ఉంటుంది మీకు ఇందాక ఒక పరీక్ష మీకు సూచించారు మీరు ఎన్నెన్నో దుఃఖాలని అనుభవించారు ఏమయ్యాయి అవన్నీ అని పోయాయి కదా మీరు పరీక్ష చేసుకుంటే మీకు తెలుస్తోంది కదా అవన్నీ పోయాయండి ప్రస్తుతం ఒకటి నడుస్తోంది ఓకే దాన్ని పరీక్ష చేయండి ఇది దుఃఖమా మీరు పరీక్ష చేయండి ఎగ్జామినే పప్పులో ఉప్పు వేయలేదు ఒక ఆయన ఏమో గెంతులు వేస్తాడు అల్లర్ చేస్తాడు ఎందుకని అది దుఃఖం అనుకుంటున్నాడు కాబట్టి ఆయన మీరు పని ఉప్పు వేయని పప్పు దాని సహజమైన రుచి ఉంటుంది కదా ఉప్పు వేస్తే దాని సహజమైన రుచి కప్పు పడిపోయి ఏదో కొత్త రుచి వస్తుంది అది మీకు అలవాటు రుచి ఇప్పుడు కొత్త రుచి రాకుండా సహజమైన రుచి ఉంటుంది కదా అది ఎలా ఉంటుందో చూద్దాము అని ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ నాట్ బ్యాడ్ అనిపిస్తుంది వేర్ ఈస్ దుఃఖ కాబట్టి మీరు కంగారు పడిపోయి కంగారు దేనికి కంగారు టు ఎంబ్రేస్ క్షేత్రధర్మాన్ని ఇది నాదే అని కౌరవించుకోవటానికి అలాంటి పడిపోయి ఉంటాడు దాన్ని అవివేకము అని అంటారు అవివేక తాడు చూడగానే అయ్యో పాము అంటాడు తాడు చూడగానే అంత కంగారేమండి కాదండి పాము అయ్యో పాము అని సుబ్రహ్మణ్య స్వామి అప్పుడే సుబ్రహ్మణ్య స్వామి ఈ సిడ్ ది వే టు అప్రోచ్ గాడ్ అవుట్ ఆఫ్ ఫియర్ యూ వాంట అప్రోచ్ గాడ్ సుబ్రహ్మణ్య స్వామిని ఎలా అప్రోచ్ అవ్వాలంటే పాముతో సంబంధం లేకుండా తాడు చూసి భయపడంతో సంబంధం లేకుండా హే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యో మనో మంత్రం ఒకటం అలా అప్రోచ్ అవ్వాలి పాము తాడుతో సంబంధం పెట్టుకోకుండా ఇండిపెండెంట్గా అంతేగాని థాట్ చూడడం పావు ఉక్కోవడం ఓ సుబ్రహ్మణ్య స్వామి అని అలాగా అంత కంగారు పడిపోకూడదు రిజల్ట్స్ రేపు వస్తున్నాయి ఓ సాయి రిజల్ట్ మాకు అనుకూలంగా వచ్చేస్తే నీ దగ్గరికి వచ్చేస్తాను ఏమిటి వాడి విన్ బై దా అంటే ఇప్పుడు మీరు మొక్కు మొక్కేస్తే ఇంటర్మీడియట్ బోర్డు ఏడు వెళ్ళిపోయి దాన్ని అడ్జస్ట్ చేసేస్తాడా క్యా బార్థ కాబట్టి కంగారు ఎక్కువ దేనికి అంటే స్పేస్ అసలు లేదనమాట కంగారు ఎక్కువ అంటే దెర్ ఇస్ నో స్పేస్ ఇన్నర్ స్పేస్ లేదు వీడు అవుటర్ స్పేస్ని ఎక్స్పోజ్ ఓ ఫిలాసఫర్ అన్నాడు వీడికి బాత్రూమ్ బాత్రూమ్ కొంచెం విశాలంగా ఉండాలని నేను కడతాను ఎందుకు నీకు విశాలంగా ఉంటే ఏం చేస్తా అక్కడే మనసు మనసు కొనుక్కుంటావా బెడ్రూమ్ పెద్దదిగా ఉండాలి హాలు పెద్దదిగా ఉండాలి ఔటర్ స్పేస్ని హిజ్ డివోటెడ్ టు అవుటర్ స్పేస్ the outer space five bedrooms or not enters onto five bedrooms in how many bedrooms a tarshan can sleep only one bedroom okaina three bedrooms lo nidra poyadu aa ratri ante ay nidra poyadu mattham anandi nidra povadame astundi kabatti outer space you should not worry you should not be devoted to outer space you should be devoted to inner space లోపల స్పేస్ కావాలి అవుటర్ స్పేస్ అనవసరం ఏదో ఏ స్పేస్ ఉంటే అదే చాలు అడ్జస్ట్ చేసేసుకోవడం ఇన్నర్ స్పేస్ కావాలి ఆ ఇన్నర్ స్పేస్ ఉన్నట్లయితే ఆ క్షేత్రధర్మము క్షేత్రజ్ఞునికి సంసర్గము ఎన్నడూ ఉండదు ఘటనలు ఘటిల్లుతో ఉంటాయి ఆ ఘటనల యొక్క ప్రభావం మనస్సు మీద పడుతుంది కొద్దిగా కానీ You have to watch the mind. Manaswala dukkhamu. You watch the sorrow. Appudu, meeku vishayana telusun, evitante, meeku sorrow ki madjalo gap kaladu, anana nuhavaani question. Appudu, rundu saṅgatilu varuutai, okate, a sorrow meemalini banjipattadu, because it is the other. Rundu, then intensity teghi potan. Moodu, మీకు సమత్వం వచ్చేస్తుంది అది సరోనే కాదు అన్నట్టు వచ్చేస్తుంది నాలుగు నెక్స్ట్ టైం ఇంకొక ఘటన ఘటిల్లి ఇంకో సరో వచ్చినప్పుడు దానిని మీరు అలలోకగా దాటివేయగలుగుతారు సరో భయము భయము క్షేత్రధర్మం క్షేత్రజ్ఞుల ఎందు భయం ఉండదు క్షేత్రధర్మం ఎలాగా మీకు భయం వేసిందనుకోండి మీరు పారిపోవకూడదు పారిపోవడం అంటే సైకలాజికల్లీ యూ షుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఫియర్ పలాయనవాదం పనికిరాదు పలాయనవాదం ఏమిటి సపోజ్ మీ గదిలో భయం వేసిందనుకోండి పక్క గదిలో ఇంకొకటి ఉంటాడు వెళ్ళిపోయి ఏరే నాకు భయం వేస్తుంది నా గదిలో అని నీ పక్కన పక్కకుంటానండి వాడు పడుకున్న గదిలోనే మీరు పడుకున్నారనుకోండి మీ భయం పోతుందా ఆ రాత్రి ఏదో గడిపేస్తారు మున్నాడు మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ భయం వేస్తుంది భయం పోతుందా పోదు సపోజ్ మీకు భయం వేసిందనుకోండి ఏదో దెయ్యం ఏదో నన్ను పీడిస్తుందని భయం వేస్తే ఎవరి దగ్గరకు వెళ్ళి తాయెత్తు కట్టించుకుని వచ్చారనుకోండి భయం పోయిందా పోతుందా పోయిందా పోదు యూ బిలీవ్ మీ ఇట్ నెవర్ గోస్ అంచేతనే భయము దానికి ఇటువంటి పరిష్కారములు చేసి వాడు మీరు చూస్తే వాడు బతికున్నంత కాలం ఏదో ఒక భయంతో ఏదో ఒక పరిష్కారాలు చేసుకుంటూనే ఉంటాడు వాడు పనేది అంచేత వాడు ఏం చేస్తాడంటే టోకుగా ఒక తాయెత్తుల మాస్టాన్ని పట్టుకుని వాడికి ఎవరితో ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తాడు నాకు కష్టం వచ్చినప్పుడల్లా నువ్వు తాయెత్తిస్తూ ఉన్నాడు నేను నేను తీసుకున్నానని టోకు ఎందుకో తెలుసు అలాగా బికాస్ that doesn't solve the problem at allaithe maru bhayam nen cheyali you watch don't escape from it naninchu tappinchu vadipoye prayatnam cheyaddhu bhayam vesinavantae you watch ve bhayamaina sare e bhayamaina sare meeru watch psychological fear nen antunnaaithe oka discussion undi meeru cheppindi psychological fear physical fear maatledu kada nanu med oka prashna evatla is there a physical fear ఎస్దర్ ఫిజికల్ ఫీల్ నో మీరు ఫిజికల్ ఫీల్ అన్నది కూడా సైకలాజికల్ ఫీల్ అండి ఎనీవే యూ థింక్ అబౌట్ ఇట్ కాబట్టి మీకు భయం వేసినప్పుడు ఆ భయాన్ని మీరు యు వాచ్ వాచి చేయమని ఎందుకు అంటున్నాడో తెలుసినా వాచి చేయడం అంటే ఏమిటో తెలుసినా క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రాన్ని విడదీసి పెట్టడం వాచ్ చేసేవాడు క్షేత్రజ్ఞుడు వాచి చేయబడేది క్షేత్రము దాని ధర్మం You watch the fear. Bhayamveshanehne you watch it. A fear-nehmir watch-nehmir watch-nehmir. Watch-nehmir watch-nehmir. Yelal watch-nehmir you continue to watch it. In fact, oka priyudu, priyudra-alineh. Yelal watch-nehmir watch-nehmir. Yelal watch-nehmir watch-nehmir. Yelal watch-nehmir watch-nehmir. To that extent you watch it. Adhi, it undergoes a transformation. మెటమార్ఫాసిస్ అంటారు అది మారిపోతుంది మారిపోయి భయము డిజాల్వ్ అయిపోతుంది సో మచ్ సో మీకు ఇంకోసారి కూడా భయము మీ జోలికి రాదు ఒకవేళ వచ్చిన మళ్ళీ ఇంకోసారి వాచ్ చేస్తే పోతుంది యు ఆర్ ద మాస్టర్ కాబట్టి దుఃఖము భయము క్షేత్రధర్మములండి మనస్సు యొక్క ధర్మం అది ఆత్మస్వరూపంలో లేవు మీరు వాటిని వాచ్ చేస్తే ఆ వాచ్ చేయటం అన్నది వాచ్ఫుల్నెస్ పరీక్ష చేసే లక్షణం ఉన్నది చూసారా అదేం చేస్తుందంటే క్షేత్రజ్ఞునికి క్షేత్రానికి అజ్ఞానము చేత కల్పినమైన సంసర్గాన్ని బ్రేక్ చేస్తుంది బ్రేక్ చేసి ఆ సంసర్గమును తీసేసి ఒక గ్యాప్ని ఒక స్పేస్ని క్రియేట్ చేస్తుంది ఇన్నర్ స్పేస్ మనిషి ఇన్నర్ స్పేస్ని డెవలప్ చేసుకోవాలి ఔటర్ స్పేస్ ఏం చేస్తారండి ఔటర్ స్పేస్ వాటికి వెళ్ళదు ఇన్నర్ స్పేస్ యు షుడ్ హ్యావ్ మనిషి అజ్ఞానం చేత ఔటర్ స్పేస్లో డివోట్ అయి ఉంటాడు కేవలం అజ్ఞానం తక్కువ మొదటి కాదు మంచిది ఎది సంసర్గస్ జ్ఞేయత్వమేవా నా ఉపపద్యేత ఇది సైన్స్ ఇది అది ఒక మతగ్రంథం కాదు ధర్మశాస్త్ర గ్రంథం కాదు అది ఆ వాక్యాలు చూడండి ఎలా ఉన్నాయో ఇట్ ఈజ్ ప్యూర్ సైన్స్ ఒక ఒకచో భయము దుఃఖము ఇవి క్షేత్రజ్ఞ ధర్మాలే అయినట్లయితే దుఃఖము మీ ధర్మమే క్షేత్రజ్ఞ ధర్మమే అయినట్లయితే మీకు దుఃఖము తెలిసేది కాదు తేలు విషమే మీరు గుర్తుపెట్టుకోండి తేలుకి విషము విషము కాదు ఎందుకంటే తేలులో భాగమే అది విషం కాదది దుఃఖము క్షేత్రజ్ఞ ధర్మం అయితే అది దుఃఖమే కాకుండా పోతుంది అది అసలు తెలియబడదు అనుభవానికే రాదు అనుభవానికి వచ్చింది అంటే అది క్షేత్రజ్ఞ ధర్మం మీకు నేను ఒక దృష్టాంతం చెప్తా మీరు సినిమా చూస్తాను సినిమాలో శృంగారం ఉంటుంది సరే శృంగారంతో పాటుగా కరుణం కూడా ఉంటుంది శృంగారము ఉంటుంది కరుణము ఉంటుంది మీరు శృంగారము ఉన్నప్పుడు సినిమా చూసి కరుణ వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోతారా వెళ్ళిపోరు కరుణాన్ని కూడా చూస్తారు సినిమాలో బీభత్సరసం ఉంటుంది అంతా రక్తపాతము యుద్ధాలు అవి ఉంటాయి అది వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోతారా వెళ్ళిపోరు అది కూడా చూస్తారు జీవితంలో కరుణరసం వచ్చినట్లయితే తట్టుకోలేము బీభత్సరసం వస్తే తట్టుకోలేము శృంగారము వస్తే పర్వాలేదు కాని సినిమాలో శృంగారం కరుణం వేభత్సం అన్నీ కూడా ఎంజాయ్ చేస్తాం పైగా ఎందువల్ల ఆలోచించండి ఎందువల్ల అంటే సినిమాలో మీరు అబ్జార్బ్ అవుతారు మీ గంటే అబ్జార్బ్డ్దే అయినా ఎంజాయ్ చేస్తారు ఎందువల్ల అంటే సినిమాలో మీకు తెలియకుండానే మీరు సాక్షి భావంలో నిలిచి ఉంటారు ఎవరిది సాక్షి గ్యాప్ అండ్ దెర్ ఈజ్ ఆల్వేస్ గ్యాప్ అక్కడ సినిమా తెర మీద ఎన్ని ఎన్ని ఘోరాలు అయిపోతున్నా కూడా దట్ గ్యాప్ ఉంటుంది కంప్లీట్ ఐడెంటిఫికేషన్ ఉండదు ఏదో కొంత ఐడెంటిఫికేషన్ ఉంటుంది సినిమా ఎంజాయ్ చేయడానికి అవసరమైనంత ఐడెంటిఫికేషన్ ఉంటుంది బట్ క్షేత్రజ్ఞుడుగా మీరు నిలిచి ఉంటారు యువర్ ది క్షేత్రజ్ఞ వాచింగ్ ది వాచింగ్ ది డ్రామా డ్రామాని వాచ్ చేస్తున్న వాచార్ యువర్ ది వాచార్ యు ఆర్ వాచ్ఫుల్ సినిమా చూసి కూడా ఎలా చూస్తాడు అలాగ కళ్ళు అప్పగించేసి చూస్తారు ఎందుకని వాచర్ వాచ్ అక్కడ మీరు సాక్షిభావంలో నిలబడి ఉంటారు అలా నిలపడి ఉన్నప్పుడు మీకు కరుణము శృంగారము విభత్సము భయానకము అన్నీ కూడా ఎంజాయ్బుల్ ఉంటాయి నేను రిక్షాపుల్ నాకు ఇప్పటికే ఆ సంభాషణ గుర్తు నేను ఎప్పుడు కూడా అందరితోటి మాట్లాడతాను అందరి దగ్గర మనం నేర్చుకోవాల్సి ఉంది ఉంటుందని నేను అనుకుంటా తప్ప వీడు లోలీ అని వాడు హై అని నేను అనుకోను ఈ లోలీ అనే మాట ఐ డోంట్ నో దట్ వర్డ్ ధెర్ ఈజ్ నో లోలీ పర్సన్ లోలీ పర్సన్ అలాంటి వాడు ఎవడూ లేడు దెర్ ఈజ్ ఏ పర్సన్ వాడు సంసారి మనము సంసారలమే వాడు సంసారమే మనం బాగా పెద్ద పెద్ద ఇళ్లలో సుఖాల మధ్య నివసించే సంసారమే వాడు చిన్న గుడిసెలో కష్టాల మధ్య బతికే సంసారి వాడు మొత్తానికి ఉదరి సంసారీ నేను అతని సినిమాకి వెళ్ళాడు రిక్షాని పార్క్ చేసి సినిమాకి వెళ్ళాడు రిక్షా పార్కింగ్ ఫీజు రూపాయి సినిమా టికెట్ మూడు రూపాయలు నాలుగు రూపాయలు పెట్టాడు ఒక రిక్షా బేరం దొరికితే రెండు రూపాయలు వస్తుంది రెండు బేరాలను తీసుకెళ్ళి ఖర్చు పెట్టాడు నేను అన్నాను ఏమైనా కష్టపడి సంపాదిస్తావు చెమట వచ్చి ఎందుకు డబ్బు అలా వేస్ట్ అంటే అన్నాడు చూడండి సంవసారం నుంచి విముక్తి ఒక్క రెండు గంటల సేపు కలుగుతుందండి అక్కడ లేకపోతే ఎంజాయ్ అవుతున్నాడు అంటేనే అయిపోయాను గాడ్ బ్లెస్ యూ డూ దాట్ ఎందుకంటే అతనికి సంసారంలో కరుణ రసము శృంగార రసము విభత్స రసము చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తాయి సినిమాలో అవే రసములు ఉంటాయి కానీ అవి ఎంజాయబుల్గా ఉంటాయి ఈజ్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సంసార త్రూ సినిమా నేనంటాను మీరు జీవితాన్ని సాక్షిగా దర్శించగలరా కెన్ యూ బీ విట్నెస్ ఇది ఒక డ్రామా జీవితం అనేది ఒక నాటకం ఎప్పుడైనా విన్నారా ఈ మాట జగన్నాటకం అని విన్నారా ఇదంతా ఓ నాటకం ఇది ఒక ప్రవాహం ఇది సత్యం కాదు అలా కనబడుతుంది ఆ నాటకం అలా పోతూ ఉంటుంది మీరు ఆ నాటకంలో నేను కూడా భాగం అనుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు ఆ నాటకము నాటకమే అనుకుంటే చాలా కష్టపడతారు అది నాటకం సత్యాధిష్టం నాటకం చూశారనుకోండి ఆ సత్యాధిషందు నేనే అనుకుంటే ఏడుస్తూ కూర్చోవాలి ఆయన ఏదో చేస్తూ ఉంటాడు యూఆర్ యూ జస్ట్ వాచ్ ఇట్ యూ జస్ట్ వాచ్ ఇట్ కాబట్టి నాటకాన్ని జగన్నాటకం జీవితంలో నాటకం నడుస్తూ ఈ నాటకంలో పాత్రధారులు ఉంటారు ఎవరో తెలిసినా పాత్రధారులు భార్య కొడుకు కూతురు అల్లుడు బావబుడు వీళ్ళు పాత్రధారులు వాడు ఒకప్పుడు శృంగారం ఒకప్పుడు భయానకం ఒకప్పుడు వీభత్సం అన్నీ నడుస్తూ ఉన్నాడు తొమ్మిది రసాల్లో అలా చూస్తూ ఉన్నాడు వాచ్ఫుల్నెస్ ది ఎంటైర్ క్షేత్రజ్ఞ భాష్యము అది రివాల్వ్స్ రౌండ్ వాచ్ఫుల్నెస్ వాట్ యూ వాచ్ ఈజ్ నాట్ యూ వాచ్నెస్ అన్నది అదొక మహామంత్రం మెయిన్ యూ థింక్ అబౌట్ ఇట్ సో అది పాయింట్ ఏమిటంటే ఒకవేళ క్షేత్రధర్మము క్షేత్రజ్ఞులకు సంక్రమించే పక్షంలో ఆ క్షేత్రధర్మము తెలియబడేదిగా ఉండడము సంభవమే కాదు కానీ తెలుస్తోంది కనుక అది క్షేత్రధర్మమే కానీ క్షేత్రజ్ఞ ధర్మము కాదు కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడ గుట్టలో లేదు దాన్ని ఇంకొంచెం వివరిస్తున్నారు ఆత్మనోధర్మ అవిద్యావత్వం దుఃఖిత్వం చమండి మేము ప్రశ్న అడుగుతాం చెప్పండి మీరు అజ్ఞానము అజ్ఞానమును కలిగి ఉండుట దుఃఖమును కలిగి ఉండుట అవిద్యావత్వం దుఃఖిత్వం అజ్ఞానమును కలిగి ఉండుట దుఃఖమును కలిగి ఉండుట ఇవి ఆత్మ యొక్క ధర్మాలనుకుంటున్నారా మీరు ఆత్మ ధర్మాలు అనుకుంటున్నారా ఒకవేళ అవి ఆత్మధర్మాలు అయితే ఆత్మ పరమాత్మ అయ్యే ప్రసక్తే ఉండదు అవి ఆత్మధర్మాలు అనుకుంటున్నారా ఇఫ్ సో ఒకవేళ అవి ఆత్మధర్మములని మీరు అనుకున్నట్లయితే మేము ప్రశ్న అడుగుతాం చెప్పండి కథం ప్రత్యక్షముపలభ్యతే ఒయి దుఃఖము సంసారము దుఃఖమో అజ్ఞానమో ఆత్మధర్మములను నువ్వు అంటున్నావే ఆత్మధర్మములైతే ఆత్మా అంటే తెలుసుకునే క్షేత్రజ్ఞులు క్షేత్రజ్ఞ ధర్మములైతే ప్రత్యక్షంగా తెలుస్తున్నావు అన్నది ఎలా కుదురుతుంది ప్రత్యక్షంగా తెలుస్తుందా క్షేత్ర క్షేత్రజ్ఞ ధర్మము ప్రత్యక్షంగా ఎలా తెలుస్తుంది క్షేత్రజ్ఞ స్వరూపంలో భాగమై ఉంటే ప్రత్యక్షంగా తెలుస్తోందంటే అర్థం ఏమిటి క్షేత్రజ్ఞ ధర్మం కాకుంటేనే ప్రత్యక్షంగా తెలుస్తుంది నువ్వేమో క్షేత్రజ్ఞ ధర్మం అంటావు దుఃఖమును అజ్ఞానమును పైగా ప్రత్యక్షంగా తెలుస్తోందంటావు ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు కథం భోహో ఇలా అసంగతంగా మాట్లాడుతున్నావే అని అంటున్నారు చూడండి మామూలుగా ద్వైతులు వేసే ప్రశ్నలు ఇలాగే ఉంటాయి ఏమయ్యా ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం నేనే దేవుడిని ఎలా అవుతానంటా ఏం పొంది దేవుడు అవడానికి అభ్యంతరం ఏమిటి దేవుడైతే దుఃఖం ఉండకూడదు కదా మరి నీ మాట ఏమిటి నాకు దుఃఖం ఉంది కదా ఇలా తెలిసింది ఎలా తినడం ఏమిటి దుఃఖం అంతా నా ఎదురుకుండా కనపడుతూనే ఉందిగా మరైతే నీది ఎందుకు అవుతుంది నీ ఎదురకుండా కనపడుతూ ఉంటే మీద ఎందుకు అవుతుంది నువ్వు నెత్తులు ఎత్తుకోవడం మానేసే అయిపోయాయి ఒకటే అవుతారు అర్థమైందండి ఆర్గ్యుమెంటు కథం వా క్షేత్రజ్ఞ ధర్మ చూడండి దుఃఖం అనేది ఆత్మధర్మమైతే ప్రత్యక్షంగా అనుభవానికి రావడం ఎలా సంభవం సంభవం కాదు ఒకవేళ ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంది అంటే అది ఆత్మధర్మం ఎలా అవుతుంది అవడం అసంభవం మీకు కంట్లో నలక పడిందనుకోండి ఏం కనపడుతుందా మీకు కంట్లో నలక కనపడుతుందా తీసాక కనపడుతుందా ఎదరవాళ్ళు వచ్చి తీస్తారు వస్త్రాన్ని ఇలా ముద్దలా ఇలా ఇలా అని తెల్లటి వస్త్రం చేయాలి చేస్తే ఆ నలకని మీరు చూడొచ్చు అది కంట్లో పడినప్పుడు చూడలేను బయటికి తీసాక కనబడతా అంటే అర్థం కనబడుతుందంటే అర్థం ఏమిటి అది కంట్లో లేదు కంట్లో ఉందంటే కనబడదు అందుకే దృష్టాంతం దాన్ని మీరు సాగతికూడదు దృష్టాంతాలు అటు అదేవిధంగా దుఃఖము అజ్ఞానము క్షేత్రజ్ఞ ధర్మములైతే ప్రత్యక్షంగా అనుభవానికి రాకూడదు ఒకళ్ళవేళ ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్న పక్షంలో క్షేత్రజ్ఞ ధర్మములు కావు జ్ఞేయం సర్వం క్షేత్రం జ్ఞాత ఏవేత్ర ఇది అవధారితే చూడండి మీరు ఒక సంసార ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండకూడదు అది అది శోభను ఇవ్వదు అది శోభ కాదు మీరేం చేయాల్సి ఉంటుందంటే నేను ఎవరు నా స్వరూపమేమి అని విచారం చేయాల్సి ఉంటుంది సో మీరు ఇంత మాత్రం మీరు గమ తెలియాలి ఇప్పుడు దేహానికి ఇప్పుడు ఇంటికి ఏదో బయట ఉండే వస్తువుకి ఏదైనా తేడా వచ్చిందనుకోండి అది నాకే తేడా వచ్చింది అని మీరు అనుకోకూడదు ఆ మాత్రం గ్యాప్ ఉండాలి మీ టేబుల్ కాలు విరిగిపోయింది అనుకోండి అయ్యో నా కాలే విరిగిపోయింది అనుకోకూడదు ఒక ఇంట్లో పనిచేసే పిల్ల ఆ కప్పు కా కాఫీ కప్పు కింద పడేసింది అంటే పదిహేను ఏళ్ళ పన్నెండేళ్ల పిల్ల పనికి కుదిరి పని చేసుకోండి ఆ కాఫీ తీసుకురామంటే అమ్మగారు కాఫీ తయారు చేసి ఇచ్చారు పునః అమ్మగారు అయ్యవచ్చు కదా కాఫీ అయ్యేదానికి కానీ మధ్యలో మళ్ళీ ఈ రొంతకే ఓ పనికి సరే ఆ పనికి కప్పును శాసన పట్టుకుని తీసుకొచ్చి అయ్యేదానికి ఇచ్చింది కాఫీ అవి ఇవ్వడంలో మధ్యలో ఏదో కాలుకి ఆ గడప తగ్గి ఆ కప్పు కింద పడేసాను పడేస్తే ఈయన ఆ పిల్ల మీద ఈయన కొనుక్కుంటున్నాడు ఏమని వెయ్యి రెండు వందల రూపాయల కప్పు వెరక్ కొట్టేది నేనన్నాను నిన్ను రెండు వందల రూపాయలు పెట్టి కప్పులో మామూలుగా పది రూపాయలకి ఒక కప్పు తొప్పున ఆరు కప్పులు అరవై రూపాయలు ఉంటుంది అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఒక కప్పు పదిలిపోయినా అది పక్కన పెట్టి ఇంకో కప్పు తీసి వాడుకుంటాం కాదు ఈ కప్పులు అలాంటిది కాదు ఇది బంగారపు నగిసి ఉన్న కప్పులు ఒక్కొక్కటి అయితే వందలు నిన్ను హూ హాస్పిటల్ టూ పచ్చేది వచ్చే కప్పు యూ మేడ్ ఏ మిస్టేక్ కాబట్టి ఆ అమ్మాయి నిన్ను తిట్టాలి ఏమనే ఏమై ఇంత ఖరీదైన కప్పులు కొంటావు బుద్ధి నీ మూలంగా నా చేతుల్లోనే ఖరీదైన కప్పు పగిలింది చూడని అమ్మాయి నిన్ను తిట్టాలి నువ్వు అమ్మాయిని ఎందుకు తింటున్నావు రాంగ్ అంటే అర్థం ఏంటి కప్పు పగిలిపోతే తన హృదయమే పగిలిపోయింది అనుకుంటున్నాడే తప్ప కదా అది ఆ గ్యాప్ లేదనమాట అర్థం వాక్యమైన పగిలింది కప్పా హృదయమా కప్పు కాబట్టి దట్ గ్యాప్ షుడ్ బి డ్యా ఓకే దేహం దగ్గరికి దేహము ఇప్పుడు చేతికో కాలుకో ఏదో జుట్టు తెల్లబడింది జుట్టు తెల్లబడింది ఈ అవుతుంది కదా జుట్టు తెల్లబడితే నేనే తెల్లబడిపోయానని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం జుట్టుకి రంగేసుకుంటున్నారంటే అర్థం ఏంటి ఏదో తనకి రాకూడని ఒక ఆపద ఫీల్ అయ్యి దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టే కదా జుట్టుకి వచ్చింది కానీ దోషం అనుకుంటే తెల్లబడటం దోషమే అయితే ఆ దోషం ఎవరికి వచ్చింది నాకు వచ్చింది మీకు రాలేదయా బాబు వచ్చింది మీకు రాలేదు కాబట్టి మీరు ఒక నిశ్చయం చేసి కూర్చోవాలి తెలిసేది ఏదైనా సరే క్షేత్రమే జుట్టు తెల్లబడిందని తెలిసిందా లేదా తెలిసింది అంటే అది క్షేత్రము క్షేత్రజ్ఞుడు కాదు క్షేత్రమే జ్ఞేయం సర్వం క్షేత్రమేగా మరి నేనెవరు క్షేత్రజ్ఞుడు అంటే అన్నీ తెలుస్తూ ఉండేవాడు తెలియాలి తెలియాలి తెలియడమే Not getting involved. అవ్వడం తెలియడం వేరు ఇన్వాల్వ్ వేరు సినిమా చూస్తారు సినిమాని చూ తెలుసుకుంటారా ఇన్వాల్వ్ అవుతారా ఇన్వాల్వ్ అవ్వడం అంటే ఎలా ఉంటుంది అక్కడ ఎవడో గన్నుతో పేల్చాడు సినిమా తెర మీద ఒక సీన్లో గన్ పేల్స్తే రక్తం వస్తుంది వెంటనే మీరు నైన్ వన్ వన్కి ఫోన్ చేసి నైన్ వన్ వన్ అంటే పోలీసు వాడికి ఫోన్ చేశారనుకోండి అంటే దాన్ని మీరు సినిమా చూస్తున్నారు పోలీసులకి ఫోన్ చేస్తారా సినిమా చూసి పోలీసులకు ఫోన్ చేయాలంటే ఇంకా పోలీసుల దగ్గర ఎప్పుడు ఫోన్లు మోగుతున్నాయి ఉంటారు ఎందుకంటే సినిమా అంతా కూడా వయలెన్స్ పోలీసులు డాక్టర్లు అంబులెన్స్లు అలా వచ్చేసి ఉండాలి సినిమా హాల్ దగ్గర మీరు సినిమా చూస్తారు నాట్ ఇన్వాల్వ్ జుట్టు తెల్లబడింది చూస్తారు get involved usaram tatappo kabatti na swaroopam emi telilluta kshetra jnyaha telilluta na swaroopam edi telisina paraledu enni telisina paraledu as long as you do not identify with anything i do not identify with anything anni telisukuntu untaru తెలుసుకోవటం అదేం ప్రయత్నం కాదు సహజంగా దీపంలో వస్తువులు వెలిగినట్టుగా ఆ చైతన్య ప్రకాశంలో అన్నీ తెలుస్తూ ఉంటాయి మంచి అన్నీ తెలుస్తాయి చెడు అన్నీ తెలుస్తాయి ఏది తెలిసినా అది తెలియబడేదే తప్ప తెలుసుకునేవాడి ధర్మము కాదు నేను చన్మయుడను చన్మయోహం చిదానందరూపది చిత్ చిద్రూప అది నా స్వరూపము తెలియబడేది ఏదైనా సరే తెలియబడేది ఏముంటాయండి చెప్పాను ఇందాక లిస్టు మంచి చెడు సుఖము దుఃఖము కంఫర్ట్ డిస్కంఫర్ట్ ఆరోగ్యము అనారోగ్యము జుట్టు నల్లగా ఉండుట తెల్లబడుట ఆపోజిట్ సుఖము దుఃఖము పుణ్యము పాపము ధర్మము అధర్మము అన్నీ తెలుసు తెలియబడుతూ ఉంటాయి ఇవన్నీ తెలియబడేవి ఇవన్నీ క్షేత్రధర్మములే వీటిలో ఏ ఒక్కటి కూడా క్షేత్రజ్ఞని యొక్క స్వరూపంలో భాగము కాదే కాదు కాబట్టి మీరు తెలుసుకోవడం తప్పు కాదు తెలుసుకోవడం తప్పు కాదు అన్నీ తెలుసుకోవచ్చు కానీ తెలుసుకోవాలి అంతే తెలుసుకోవడమే నథింగ్ మోర్ Not one iota more, not less. Chalushukova kata mean. Don't you ever identify? Suddenly, Mahatma laki samsara laki teda yakara was to know in the same way, samsara lalu prathidanta te identify patar. Asalo prathid chenna dha. Chenna dhaan to te identify patar. Prathidanta te identification. Kokapella ke, kui kui ante vidu arokana tarakke uch chenna. ఐడెంటిఫై విత్ ఎవరి వెరీ థైంగ్ సో రెడీలీ ఐడెంటిఫై విత్ థింగ్స్ సంసార్లు అలా ఉంటారు నేను ఒక ఆయన నడిచి వెళ్తున్నాం నడిచి వెళ్తూ ఉంటే ఏమిటండి ఈ వెదర్ ఇలా చెడిపోయింది ఏమిటి దాంతో వెదర్తో కూడా ఐడెంటిఫికేషన్ అంటే నేను పోల వెదర్ ఎలా ఉంటుంది దాని గురించి బెంగపెట్టుకోకూడదు జస్ట్ బీ జస్ట్ వాచ్ ది వెదర్ వెదర్ని వాచ్ చేయొచ్చుగా దాంతో ఐడెంటిఫై అవడం వాచ్ ది వెదర్ Don't get డోంట్ గెట్ డిస్టర్బ్ వెర్ యాజ్ మహాత్ములు వాళ్ళు డిఫైన్డ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై విత్ ఎనీథింగ్ దేంతో ఐడెంటిఫై అవ్వరు ఓ కోటి రూపాయలు అక్కడ పెడితే ఐడెంటిఫై అవ్వరు అది మీదేనండి అంటే అప్పుడు కూడా ఐడెంటిఫై అవ్వరు ఇది లాగేసుకుంటున్నామంటే అప్పుడు కూడా ఐడెంటిఫై అవ్వరు No identification. నో ఐడెంటిఫికేషన్ కాబట్టి ఐడెంటిఫికేషన్ అంటే ఏమిటి క్షేత్రధర్మాన్ని క్షేత్రజ్ఞుడితో కలగా పలకం చేసేటం అలా చేయకూడదు దీన్ని నిశ్చయించు కూర్చోమంటున్నారు శంకరుడు చూడు ఈ తెలియబడే సర్వము క్షేత్రమే నేను క్షేత్రజ్ఞుడను అని నిశ్చయం చేసి కూర్చోం ఇది అవధారితే నువ్వు గట్టిగా యుచ్ యువర్ సెల్ఫ్ నేను తెలియవాడను సర్వమును తెలుసుకుంటున్నాను తెలియవాడము లాభం వచ్చింది తెలిసి తెలియవాడను నష్టం వచ్చింది తెలియవాడను అండ్ లాభ నష్టాలు యు ఆర్ జస్ట్ ఇమాజినింగ్ వాట్ యూ థింక్ లాభం ఈజ్ నాట్ లాభం వాట్ యూ థింక్ నష్టం ఈజ్ నాట్ నష్టం యూఆర్ జస్ట్ ఇమాజినింగ్ యూఆర్ జస్ట్ ఇమాజినింగ్ థింక్ అబౌట్ ఇట్ కాబట్టి ఇమాజిన్ చేయటం మానేసి వాచ్ చేయటం మొదలు పెట్టండి లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది స్టాప్ ఇమాజినింగ్ లెర్న్ టు వాచ్ సో ఇది మీరు నిశ్చయించుకోండి నిశ్చయించుకుంటే ఏమవుతుంది అవిద్యా దుఃఖిత్వాదే క్షేత్రజ్ఞధర్మత్వం తస్య ప్రత్యక్షోపలభ్యత్వం ఇది విరుద్ధం చేయతే మీకే ఆ విరోధం తెలిసిపోతూ ఉంటుంది ఈ నిశ్చయం ఒకసారి మీకు కలిగితే అజ్ఞానము దుఃఖము ఇవి క్షేత్రజ్ఞ ధర్మములు అని అంటూనే ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి అని అనే అనే ఏ వైరుధ్యము కాంట్రడిక్షన్ గలదో అది పోతుందవ తలకి ఎందుకంటే ప్రత్యక్షంగా తెలుస్తున్నాయి అంటే క్షేత్రధర్మం తప్ప క్షేత్రజ్ఞ ధర్మం కానే కాదు ఎందుకని తెలియబడేది ఏదైనా క్షేత్రధర్మమే నేను తెలియవాడమే తప్ప మరి ఏది కాదు వెరీ ప్రాక్టికల్ ఫిలాసఫీ చాలామంది ఏమనుకుంటారంటే లోకంలో ఇది ఒక భ్రమ ఉంటుంది ఏమని భగవద్గీత అది అది అది ఎప్పటి మాటది రిటైర్ అయ్యాకనో బాగా ఇంకో మళ్ళీ జన్మలోనో ఆపై జన్మలోనో ప్రస్తుతానికి మా కోరికలు మా భయాలు మా తాయెత్తులును ఎందుకండి అంటే చూడండి మా కోరికలు మా భయాలు మా తాయెత్తులు ఇది వెరీ ప్రాక్టికల్ మా తాయత్తులు మా రంగు రంగురాళ్ల ఉంగరాలు ఇది ప్రాక్టికల్ ఇది రంగురాళ్ల ఉంగరాలు పెట్టేసుకుంటే భయాలు పోతాయి ప్రాక్టికల్ ఇది ఉంగరం పెట్టుకోవడం ప్రాక్టికల్ కదా ఈ క్షేత్రజ్ఞుడు క్షేత్రము ఇట్ ఈజ్ ఫిలసాఫికల్ ఇజ్ ఇట్స్ యు ఆర్ రాంగ్ ఉంగరాలు పెట్టుకోవడం తాయెత్తులు పెట్టుకోవడం ఇట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ ఇట్ ఈజ్ అవుట్ రైట్ మడిల్ హెడ్ ఎడ్ నెసిటీస్ దాంట్లో ప్రాక్టికల్ ఏముంది క్షేత్రజ్ఞుడు క్షేత్రము బీ వాచ్ఫుల్ దట్ ఈజ్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఫిలాసఫీ అంటే అది మంచిది విరుద్ధముచ్యతే అవిద్యామాత్రాపష్టంభాత్ కేవలం శంకర్లు ఏమంటున్నారంటే అంటే పరుషంగా చెప్తున్నారు అనుకోవద్దు మీరు పరుషంగా ఆయన గట్టిగా చాలా బల్లబుద్ది చెప్తున్నారు ఆయన ఆయన ఏమంటున్నారంటే చూడవాయా దుఃఖము నీకు తెలిసింది ఎవరిది దుఃఖం నాదే ఇలా మాట్లాడము ఇది ఇంత విరుద్ధంగా మాట్లాడడం తెలిసింది అయ్యుండి తెలుసుకునేవాడి ధర్మము అని మాట్లాడడము ఇటువంటి విరుద్ధమైన మాట ఇది కేవలము అజ్ఞానాన్ని గట్టిగా పట్టుకోవడం చేతనే నువ్వలా మాట్లాడుతున్నావు అజ్ఞానాన్ని పట్టుకోకూడదు మీరు అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి సిద్ధపడితే అది పోతుంది అజ్ఞానాన్ని పట్టుకోకూడదు నేను ఓ అమ్మగారు నాకు భిక్ష పెట్టారు మామూలుగా భిక్ష చేసేసి చేకడుక్కుని చూస్తుంటే ఓ సంభాషణ నా చెవిలో పడింది ఆ సంభాషణ ఏమిటంటే ఆయన అడిగాడు ఇవాళ సుగర్ ఎంత ఉంది అని అడిగాడు అంటే రెండు వందల అరవై ఉందని అమ్మగారు నే అంటే మరి అయితే మరి డాక్టర్ని కలిసేవా మంది ఇచ్చాడంటే నిన్నే కలిసే నేవో ట్యాబ్లెట్లు ఇచ్చాడు వేసుకుంటున్నాను అన్నారు ఇది ఈ సంభాషణ నా చెవిలో పడింది నా చెవిలో పడిందంటే నేను ఆ గోడవరకాలు నిలబడి విన్నాను అనుకోవద్దు వాళ్ళు అనుకుంటుంటే విలబడింది కాదండి నేను భోజనం చేశాను వాళ్ళ ఇంట్లో నాకు ఎందుకునో అలా వెళ్ళిపోవడానికి మనసొప్పలేదు నేను అమ్మగారి డిగ్రీ పిలిచాను ఇలా రెండు కూర్చోండి ఏమిటి ఆవిడ వయస్సు నలభై ఏడు ఏమో మీకు షుగర్ ఉందా అని అడిగినా ఉందండి షుగర్ ఎందుకుంది మీకు ఉండకూడదే ఉండడానికి సందర్భం ఏం లేదు అవును ఇప్పుడు నాకు వండిన వండిపెట్టిన అన్నం లాంటి అన్నమే తింటున్నారా మీరు అంటే నాకు తెల్లలాంటి మల్లె పువ్వులు లాంటి భోజనం పెట్టా అవునండి మేము మేము తినే అన్నమే మీకు పెట్టామని చెప్పాను మరి మీకు రెండు వందల అరవై షుగర్ ఉండి మల్లె లాంటి అన్నం ఎందుకు తప్పు కదా తినకూడదు మరి ఏం చేయాలి చపాతీలు తినాలి బ్రౌన్ రైస్ తినాలి పళ్ళు కూరగాయలు ఎక్కువ తినాలి దట్ ఈజ్ వాట్ యు హపోస్టుడు అంటే ఆవిడ ఏమన్నారో తెలిసినా మా డాక్టర్ గారు కూడా ఎగ్జాక్ట్గా లగేజీసారు మా తొమ్మిది ముఖే ఘృత శర్కరా అంటే వీ రోడ్లో పంచదార నెయ్యి బంగారు తల్లివి ఐ డోట్ టు ఫాలో అయితే అని అడిగాను అంటే భర్త ఏమని చెప్పాడో చెప్పారు డాక్టర్ భర్త నాతో చెప్పాడు డాక్టర్ గారు చెప్పిన రూల్స్ ఏమీ పాటించదండి ఈవిడ అని చెప్పాడు అంటే నేనన్నానమ్మ మీ సొంత విషయంలో నేను కలగజేసుకుంటున్నాను మీరేమనుకోద్దు మీరు డాక్టర్ చెప్పిన మాట అతను చెప్పిన మాట వినాలి కదా విని కొంచెం ఆధారంలో మార్పు చేసుకోవాలి కదా అని నేను అంటే అమ్మగారు ఏమన్నారో తెలిసినా ఏమిటోడి అలవాటైపోయిందండి అంటే అమ్మ ఈ అజ్ఞానాన్ని విదిలిపెట్టండి ఫర్ గాడ్ సేక్ గివ్ అప్ దిస్ ఇట్స్ ఫుల్ష్నెస్ ఈ మూర్ఖత్వాన్ని విదిలిపెట్టండి అలవాటు అవడం ఏమిటండి వాటిని అన్సెన్సీ టాక్యం అంతల్లా అజ్ఞానాన్ని పట్టుకునే ఉండకూడదు విదిలిపెట్టండి దయచేసి మీరు వెంటనే ఆ పుష్టికరమైన ఆహారము షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తీసుకోదగిన ఆహారము షుగర్ వ్యాధి ఉంటే భోజనం మానేయమని చెప్పరావు భోజనం మానేస్తే సుగర్వ్యాధి మరింత పెరుగుతుంది భోజనం మానేయమని చెప్పను డే టెల్ యూ eating kind the of food you have to eat I and mean, education first is education you get educated second sugar disease a dangerous disease it is, it's a silent killer so educate get educated sugar enduku achindi enduku ostundi naaku enduku achindi rendu deenni parishkaram emi jeevana shaili e vidhamaina mark pul cheyalsukovali bhojanam ela undali you understand all that and implement it ఎప్పుడు మళ్ళీ వారం ప్లాంటే మళ్ళీ వారం కాదు ఇవాళ ఇవాళ కూడా కాదు ఇప్పుడు నా ఇప్పుడు మీ భోజనం అయిందా స్వామీజీ మీకు పెట్టాక మేము భోజనం చేస్తాం మీరు భోజనం చేయొద్దు మీరు వెంటనే మార్కెట్కి వెళ్ళి బ్రౌన్ రైస్ తీసుకొచ్చి వండుకుని కూరలు పళ్ళు తీసుకుని అలాగే ఈ పోర్టు నుంచే మొదలు అని నేను ఆశీర్వదించి దక్క వచ్చా ఎందుకంటే ఇంతకంటే ఇన్వాల్వ్ అయితే బాగుండదు తప్ప వాళ్ళు నీ పనులు చూసుకోవాలి అని వాళ్ళ అనేదానిక మనం పుష్ చేస్తే తప్పుగా ఉంటుంది ఈ దృష్టాంతం ఎందుకు చెప్పారంటే అజ్ఞాన మాత్ర అవష్టంభ అది కేవలం మనిషి అజ్ఞానాన్ని గట్టిగా పట్టుకుంటాడు అంతకంటే వేరే ఏమీ లేదు దానికి హేతు కేవలం అజ్ఞాన మాత్ర అవష్టంభ ఇంత విరుద్ధంగా మనిషి ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అంటే అజ్ఞానం పట్టుకుంటాడు విదిలిపెట్టడం చూడతా నీ అలా ఉండకూడదు అని భాష్యకార్ల యొక్క బోధన దీని మీద ఓ ప్రశ్న అజ్ఞానం ఎవరికి అత్ర ఆహా సా అవిద్య క్యా ఇది ఈ ప్రశ్న ఇది ఉభయతో పాశారజ్జ్జుహు అని కొన్ని తాళ్ళు ముళ్ళు వేస్తారు మీరు ఇటులాగినా బిగుసుకుంటుంది అటులాగినా బిగుసుకుంటుంది మామూలుగా ఎలా ఉండాలి ఒకవైపు లాగితే బిగుసుకుంటుంది అనుకోండి అప్పుడు రెండో వైపు లాగితే ఏమవుతుంది వదులవుతుంది కానీ ఈ మూడు ఎలాంటిదండి ఇటులాగినా బిగుతుంది అటులాగినా బిగుస్తుంది అలాంటి ప్రశ్న ఈ అజ్ఞానం అజ్ఞానం అంటున్నావు కదా అయ్యా ఎవరికి అజ్ఞానము క్షేత్రానిక క్షేత్రజ్ఞుడికా ఈశ్వరుడికా ఈశ్వరుడికి లేదు కదా సో ఈశ్వరుడికి పక్కన పెట్టవు క్షేత్రజ్ఞుడికి అంటావా క్షేత్రానికి అజ్ఞానం ఎందుకు ఉంటుంది అంటే జడం జడమైన దేహానికి అజ్ఞాన దేహోన జానాతి రమణ రమణ భగవాన్ క్షేత్రానికి అజ్ఞానమేముంటుంది క్షేత్రము క్షేత్రము ఇప్పుడు టేబుల్కి అజ్ఞానం ఉంటుందా నా తెలుసు సినిమేవాడికి అజ్ఞానం ఉంటుందా టేబుల్కి ఏం అజ్ఞానం ఉంటుంది అలాగే దేహం కూడా టేబుల్ లాంటిదే ఏమీ తేడా లేదు దేహానికి టేబుల్కి తేడా లేదు సో భాగవతంలో ప్రసంగం ఓ మనిషి నలుగురు పల్లకీ మొస్తూ ఉంటారు ఆ పల్లకీలో ఓ పెద్ద ఆ పల్లకి మోసే వాటిని ఈ కూర్చులో అయినా కొంచెం అదిరిస్తాడు బాగా మోయమని అంటే ఆయన రిప్లై ఇస్తాడు చూడు ఆ పల్లకిలో కూర్చున్నది పల్లకి ఈ మోసేది మూడు కూడా ఒకే కట్టె ఇంకా మాట్లాడకూడదని చెప్తాడు ఒక కట్టె ఇంకో కట్టెలో కూర్చుంటే ఇంకొక మోస్తుంది కట్టే తప్ప ఇంకేమీ లేదు దీని మీద కబీర్దాసు ఓ పాట రాశాడు నాకు ఆ పాట గుర్తులేదు ఆయన ఏమంటాడంటే తల్లి వీడికి జన్మనిచ్చింది ఆవిడ మంచం మీద పడుకుని వీడికి జన్మ ఇచ్చింది ఆ మంచం ఏమిటి కట్టే వీడికి ఉయ్యాలా తొత్ట్టిలో వేసింది ఆ తొత్తి ఏమిటి కట్టే ఆ తర్వాత వీడు నడక నేర్చుకోవడానికి వాకర్లని అప్పట్లో కట్టెతో చేసేవారు ఈ మధ్యకాలను ప్లాస్టిక్తో చేసుకున్నారు వాకర్ వీడు నడక దేన్ని పట్టుకుని నేర్చుకున్నాడు కట్టే ఇంకా ఇంకా మధ్యలో ఇంకా చాలా స్టేజెస్ ఉన్నాయి ఇంకా నాకు అవన్నీ గుర్తులేవు లాస్ట్కి వచ్చేప్పటికి ఇంకా మొకాళ్ళు నొప్పులు కొడితే వీడు ఏది పట్టుకుని నడుస్తాడు ఏ మధ్యలో భోజనం చేయడానికి ఒంట వల్లు కుదు ఏది వాడతాడు భోజనం ఈ కట్టెకి భోజనం కోసం మరో కట్టెలను వాడతాడు ఆఖరిని వీడు పోయినప్పుడు వీడిని పడుకోబెట్టి తీసుకెళ్తారు అదేమిటది కట్టే తర్వాత తగలబెట్టేప్పుడు ఏమిటి వాడతారు కట్టే తప్పుడు ఇంకేమీ ఇప్పుడు అజ్ఞానం దేనికి కట్టెక కట్టెంటారు దీన్ని ఈ కట్టే అంటారు అలాగే అనాలి నేను అనకూడదు శివ శివ అలా అనుకూడదు అపరాధం నేను అంటే అపరాధం అందుకోసం శివుణ్ణి స్మరించడం దీన్ని నేను అనుకూడదు ఈ కట్టే అన్నా ఇప్పుడు అజ్ఞానం ఎవరికండి ఈ కట్టెక క్షేత్రజ్ఞుడికా అని ప్రశ్న ఇప్పుడు ఈ కట్టెకి అజ్ఞానం అన్నారనుకోండి కట్టె జడం కదా దానికి అజ్ఞానం ఏంటి క్షేత్రజ్ఞుడికి అజ్ఞానం ఉన్నారనుకోండి మరి ఇంకనేమి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఎలా అవుతాడు ఇది ప్రశ్న ద్వైతుల ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం శంకరులు చెప్తారు మళ్ళీ రేపటికి సశేషము రేపు మీరందరూ రావాలి ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే రావాలి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమి